పరిశుద్రవ తండ్రి మీకు బలైనా మిసరాందుకు ప్రతి ఒక్కరు మీకు ఇక్కడికి తెలిసిన ఇంత సాకాలకు మీకు ఎంతో బాధ ముఖ్యంగా తండ్రి మధ్య అవకాశాన్ని బాగా సాగించినందుకు మీకు ఎంతో బదనాలు అయినా మీతో గడపాలా మీతో సంభాషించమని స్థితించాలను పరిచయా అటువంటి ప్రార్థిస్తున్నాం మీ రక్షణ ప్రణాళిక స్వార్థం శక్తి లేకుండా ప్రభావ లేకుండా ప్రభావ మేము జీవించేలా నడిపించండి గొప్ప సాక్షి పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ బహుధ్వరంలో ఉంటుండగా మేము అందరి సిద్ధపడాలు ఆయన సీతాలు అటువంటి సేవా జీవితాలను నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభుగా సంపూర్ణమైన సాన్ని మీతో పట్టేస్తున్నాంపరచు ప్రార్థన స్థిరపరచం నటించిన ప్రేమ తింటూను ప్రభువా ప్రేమ మయా ప్రభువా నిమ్ స్ ప్రభువా అనుదినము అనుక్షము అనుదినము అనుక్షణము నిమ్ స్ ప్రభువా ప్రేమ యేసు ప్రభువా నిన్నే స్థుతి తును ప్రభువా అనుదినమూ అనుక్షణము అనుదినమూ అనుక్షణము నిన్నే స్ను ప్రభువా ప్రేమ మయేస్తు ప్రభువా నిన్నే స్ ప్రభువా త లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువాత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నన్నెంతగానో ప్రేమించినావు ప్రేమ మయ ప్రభువా నిమ్ స్ ప్రభువా ప్రేమ మేసు ప్రభువా నిల్లే స్ ప్రభువా టా నీవు నిలచి నా హృదయాని తట్ట ప్రభువాదవాటా నీవు నిలచి నా హృదయాని తట్ట ప్రభువా హృదయాంగ అరుదించినావు అరుదించవు హృదయాంగ నందే నా కేనందే ప్రేమ మయసు ప్రభువా నిన్నేస్తు ప్రభువా అనుదినమూ అనుక్షలము అనుదినము అనుక్షలము నిన్నే స్ ప్రభువా ప్రేమయేసు ప్రభువా నిన్నేస్తును ప్రభువా చోదనలు నన్ను చుట్టుకునినా ఆవేదనలు నన్ను అలుముకునినా చోదనలు నన్ను చుట్టుకునినా ఆవేదనలు నన్ను అలుముకునినా చోదన వేదనా వేదనలు చోదన వేదనా వేదనలు నిన్నే స్ ప్రభువా నిమ్ స్ ప్రభువా ప్రేమ మేసు ప్రభువా నిన్నే స్ ప్రభువా ప్రే మేస్తు ప్రభువా నిన్నేస్తు ప్రభువా అనుదినమో అనుక్షణము అనుది నో అనుక్షణము నిన్నేస్తు ప్రభువా ప్రే మమయా యేసు ప్రభువా పన్నెండవ్ గొప్ప సాక్షి సమూహం ఇలా అట్లా చేసిన దాని గురించి ఎక్కడ ఆయనకి టాపిక్ దాని గురించి చూడండి మన వరల్డ్ రికార్డింగ్ లో ఉంది అన్నీ అదే లాక్ డౌన్ లోనే మనం టూ థౌసండ్ మంత్ లో ధ్యానించినట్టు నాకు గుర్తున్నా అది నేను దొరకలేదు అది డీటెయిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ అన్నా ఎనిమిదో నెల అన్న ఎయిట్ మంత్ ఎయిత్ మంత్ లోనే ఫిఫ్టీన్ నుంచి డేట్స్ అన్న నాకు 19.... నైన్టీన్ నైన్టీన్ ఎయిట్ ఎయిత్ మంత్ నైన్టీన్ డేటు రెండు వేల ఇరవై రెండు సారీ అన్న రెండు వేల ఇరవై రెండు కాదన్న టూ థౌ టూ థౌజండ్ మంత్ నైన్టీన్త్ నైన్టీన్త్ ఫిఫ్టీన్ నుంచి నైన్టీన్ ట్వంటీ లోపన్న ఆ మధ్యలో అని అనుకుంటున్నా నేనైతే అక్కడ పర్టికులర్గా గ్యాప్ లేదు నా నాకేందంటే అప్పుడు ఒక కళ వచ్చింది చెప్పినా కదన్న మీకు ఎట్లా ఎట్లా దర్శనం వచ్చిందన్న ఎట్లా అని చెప్పని అప్పుడు నేను రాసుకున్న బైబుల్ ఆ డేట్ లో అది నా బైబుల్లో రాస్తుంది కాబట్టి దాన్ని బట్టి దానికి ముందు గానీ వెనక గాని దానికి వెనకే అనుకుంటా వాకింగ్ ధ్యానించింది ఆ నైన్టీన్ డేట్ ముందు అంటే పదిహేను పది నుంచి పదిహేను లోపు అని అనుకుంటున్నా అందులా చెప్పారు జాగరూకు <tip> ఏడవ దూత దూర ఊదు కాలంలో ఉంటాయి ప్రజా ఒక్క దాంట్లో ఉంది వీడియోస్ కూడా ఉన్నాయనుకుంటా అందులో ఫోటోస్ ఉన్నాయి అంటే ఫొటోస్ ఉన్నాయి ఉదాహరణకి చెట్టు ఉంటది కదా చెట్టు నొచ్చి నరుకుతున్నట్లు గొడ్డలితో మన సైట్ లో అదే అదే అన్న మనం ఉన్నాయన్న అది ఉన్నాయి కదా అది స్త్రీ గురించింది కాటన్ కన్నాము ఏడు నక్షత్రాలు ఆ స్త్రీ గురించి కూడా చెప్పారన్న దాని గురించి కూడా ఇమేజెస్ తర్వాత కృతిక ఇవన్నీ చెప్పారు కదన్న అవి బాణం లాగా ఒక స్టా అవి కూడా చెప్పారు అవి కూడా ఉన్నాయి ఇమేజెస్ ఈ మేడతలకు సంబంధించి లాక్ డౌన్ లో ఉండే అన్నీ దాని గురించి అడిగిందన్న అడిగితే నాలుగు రెఫరెన్స్ మూడు రెఫరెన్స్ నేను చూపించాను రికార్డింగ్ కూడా ఉందన్న నేను వెతికి నాకు దొరికితే మీ పిల్లలు నంబర్ చెప్తానని చెప్పిన అన్న అది వెతుకున్నా కానీ అది ఇప్పుడు లాస్ట్ ట్రంప్ పెట్టుంది కాబట్టి నేను చూస్తానన్న అయితే మనము గతంలో కూడా చూస్తున్నాం గా సృష్టిలో రకరకాల జీవరాశుల సృష్టించినట్లు మనం చూస్తాం కేవలం ఒక భూమి మీదనే మనిషిని రకరకాల పాశువులని పక్షులని పురుగులను లేక జలచరంలోనంటే సముద్రంలో ఉంటే జీవరాష్ట్రాలను సృష్టించినట్టు మనం చూస్తాం ఈలో ఈ సృష్టికి సంబంధించి అయితే పరలోకంలో మనకు తెలుసు దేవదూతులు ఉంటారు అందులో కూడా రకరకాల దేవతూత్తులు ఉంటారు ఒకటేమో కెరూపులని ఇంకోటేమో శరూపులు అని కెరూపులు సెరాపులు అయితే దాని గ్రంథాల పాటు మనం చూస్తాము ఒక్క ప్రాంతంలోనే ఈ యొక్క వాచర్స్ అంటాం కదా ఇంగ్లీష్ ఆ ఒక్క ప్రాంతంలో మనకు చూసిన అయితే వీళ్ళు మనుషులా లేక దెవదూతలా అనే ఒక డౌట్ ఎప్పుడు మనకి మరి వాచర్స్ అంటే ఇంగ్లీష్ వాచర్స్ అంటే కనిపెట్టే అన్నట్టు లేక మనకు తెలుసు కావాలి వారు వాచర్స్ అంటే కావాలి కానీ తెలుగు పచ్చినప్పటికి దాని మీనింగ్ మారిపోయింది ఒకసారి చూడాలి దాని గందగో అధ్యాయము పదమూడవ వచ్చిన చూడ మూడు స్థలాలలో ఉన్నాయి వాటికి నాలుగో అధ్యయము అంటే నాలుగు నాలుగో అధ్యాయం అవునన్నా చదవాలన్నా పదమూడవ వచ్చిన నాలుగు పదమూడులో మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసు నాకు కలిగిన దర్శనములను చూచిచుండగా జాగరూకుడు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగి వచ్చి బిగ్గరుగా ప్రకటించను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పళ్లను పారవేయుడు పశువులను దాని నీడ నుండి తోలివేయుడి పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టు అంటే అక్కడ నుంచి దిగొచ్చినట్టుంది కదా మనకు తెలుసులో మార్చారంటే తెలుగులో కావాలి అవునండి కానీ మనం అక్కడి నుంచి కావాలి వారంటే ఈ లోకపు కావాలి వారు వేరు ఉండాలి ఆ లోకపు కావాలి వారు వేరుండాలి మనం ఒక వన్ మంత్ క్రితం కూడా చూసినాము ఆ లూసిఫర్ సంబంధించిన బోధలో అక్కడ ఏం చూసినామంటే మనము ముఖ్యంగా లూసిఫర్ ని ఎందుకు దేవుని సృష్టించిండలకి ఎందుకు పెట్టిండు అని చూసినాము అక్కడ ఎందుకు పెట్టిండంటే మనుషులకి కావాలి మనిషి బలహీనడు కాబట్టి మనిషికి కావలిలాగా పెట్టిన నిండు అంటాడు దేవుడు నేను కావలిలాగా పెట్టిన ఏదైనా తోటకి కానీ అంటే దూతలని కావలి వారి పెట్టిండు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం ఆయన సృష్టిలో ఒక గుంపుని ఇంకొక గుంపుకి కావలిలాగా పెట్టినట్టు చూస్తాం ఉదాహరణకి గాబ్రియలు గాబ్రియల్ దూత దిగొచ్చినాడు గాంధీ దగ్గరికి తొమ్మిది తొమ్మిదోదేలా మనం చూస్తాం నీ దగ్గరికి నువ్వు ప్రార్థన స్టార్ట్ చేసి ఇరవై ఒకటవ దినం వరకు నేను వచ్చిన అక్కడ నుంచి నాకు ఏమంటాను ఆమోదం వచ్చింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చినా అంటాడు కానీ మధ్యలో నన్ను సిఫర్ ఆపేసి అంటాడు అప్పుడు నాకు మికాయలు సహాయపడగా నేను మీ దగ్గరకు అంటే మిక్కయాల దూత గరబడికి కావాలి అతని లూసిఫర్ ఒకప్పుడు మనకి కావాలి కానీ లేడి పొడవుడు మరి ఇప్పుడు మన అతను చేయనప్పుడు వేరే దూతలు మనకి కావాలి లాగా దేవుడు అదొక విధానం అన్నట్టు తర్వాత ప్రకటన గందంకొచ్చినప్పటికీ దేవుని బిడ్డల్ని కావాలి దాడు బుద్ధానికి పాతం లిబన పుస్తకాల అక్కడ ప్రవక్తలందరినీ కావాలి వారి లాగా పెట్టినట్టు చూస్తాం కావాలి రాగు పది రిపడాలి మనుషులని అంటే ఇతను హెచ్చరించాల మనుషుల్ని తప్పించుకోండి చేతులు వస్తున్నాడు అది కావాలి మన వాడు ఎప్పుడు మేలుకొనే ఉంటాడు అంటే ముఖ్యమైనది పాయింట్ అది కావాలి అంటే మేలుకొని ఉండేవాడు ప్రతిక్షణం మెలకు అది లక్ష నాలుగు వందల వేల మందికి సంబంధించింది పుద్దిగలి కనుక ఎప్పుడు ఉంటారు కాబట్టి ఆ దిగి రావడం ఏది తొమ్మిది నాలుగవ అధ్యాయం అట్లనే ఒకసారి పదిహేడు వచ్చిన పదిహేడవ వచ్చిన ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతుల ప్రకటనను అనుసరించి జరుగును అక్కడ ఆజ్ఞలు ఎవరు తీసుకుంటున్నారు అంటే దేవదూత్తుల ప్రకటన ఈ ఆజ్ఞ దేవదూతల ప్రకటన వలన జరగను అంటున్నాడు అంతే కదా కాబట్టి అర్థం ఏంటంటే ఎవరు తీసుకుంటున్నారు ఈ తీర్మానాలు ఈ భూమి ఏం జరగాలన్నా ఎవరు తీర్మానాలు తీసుకుంటున్నారు అనేది అక్కడ పాయింట్ చూస్తున్నాం మనం అంటే దేవదూతలు తీసుకుంటున్నారు తీసుకొని ఎవరు పప్పు చెప్తున్నారు ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించను ఒకటే ఎవరు దేవదూతల నుంచి వస్తున్న ఆజ్ఞ పరిశుద్ధుల అనుసరించి సంభవించను దానికి ముందు ఈ ఆజ్ఞ జాగరూకుల గూప దేవదూతుల ప్రకటన అనుసరించి జరుగును జాగరూకులకు దేవదూతల ప్రకటన ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించను జరుగును సంభవించినట్టు అర్థం ఉంది ప్రకటన జరుగును కానీ నిర్ణయం సంభవించు కాబట్టి రెండు గుంపులు ఉన్నాయి ఒక గుంపు మీద ఇంకొక గుంపు అన్నట్టు అట్లా దేవదూతలు ఉన్నారు పరిశుద్ధులు ఉన్నారు అక్కడ కాబట్టి మళ్ళీ దేవదూతలు పరిశుద్ధులు గారా మళ్ళీ వేరే రెండు గుంపులు ఉన్నట్టు దేవదూతలు కూడా పరిశుద్ధులు వేయ లేకపోతే ఆ ప్రస్థానం లేదుకుంటారు కానీ వాళ్ళకు ఆ పదం వాడలేదు కదా దేవుదూతలకి ఒక గుంపు ఒకటి మనుషులని ఇక్కడ పోలుస్తుంది పరిశుద్ధులని వీళ్ళందరూ ఒక పరలోకంలో ఉంటున్నారు దేవదూతలు ఇంకొక పరలోకంలో ఉంటున్నారు దేవుడు మటుకు ఉన్నతమైన స్థలంలో ఉంటున్నాడు ఉన్నత స్థలం అంటే అర్థం అదే ఫస్ట్ హెవెన్ అన్నట్టు మొదటి పరలోకం ఆయన అక్కడ నుంచి ఈ దూతలకి ఆగ్ అప్పిస్తుండ్రు దూతలు పోయి ఇంకొక లెవెల్ దిగుతున్నారు అక్కడ నుంచి పరిశుద్ధులకు వస్తుంది పరిశుద్ధుల తర్వాత భూమి మీదకి అమలు పరచబడుతుంది కాబట్టి మళ్ళీ పరిశుద్ధులని సెపరేట్ గా చేసినట్లు మనం ఎక్కడ చూడము పరిశుద్ధులు ఈ లోకంలో రక్షణ పొందినాక పరిశుద్ధాలు అంటున్నారు కానీ వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టినాక ఒక స్థలంలో ఉంటున్నారు అక్కడ నుంచి వాళ్ళు తీర్మాన తీర్మానాలని అమలు పరుస్తారు అయితే ఇప్పుడు దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ప్రకటన గ్రంథం అధ్యాయం అది కూడా నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం నాలుగే అది ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం అన్నా సింహాసన మందు ఆశీనుడ ఎన్ను వాని ఎదుట తాగిల పడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయించు ఆ సింహాసనం నందు ఆశీనుడయ్యుండి యుగ యుగములో జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగును కని ఆ జీవులు కీర్తించుండగా అది తొమ్మిది వచ్చిన వచ్చిన ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా ఇదిగో పరలోక మందు ఒక తలుపు తెరవబడి మరియు నేను మొదట విని స్వరము దూరత్వాని వలే. నాతో మాట్లాడగా వింటే నీకు ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు చూ కనబరిచేదన ఇది నా పంతొమ్మిదవ వచ్చంలో ఆ ఆ వక్తికి సాగలు పడితే వద్దు సుమి అని చెప్తారు కదా ఆశ్రుడైన వాడు దృష్టి ఆశ్రుడైన వాడిని దృష్టికి సూర్యకాంత పద్మ రాగమును పోలినవాడు నాలుగవ సింహాసనము చుట్టూ ఇరవై నలుగురు ఇరవై నాలుగు ఈ సింహాసనములందు ఆ సింహాసనముల నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండేను మొదటి జీవి సింహము రెండవ జీవిడ వంటిది ప్రభా మా దేవ నీవు సమస్త నీ చిత్తమును బట్టి అవి ఉండేను దానిని బట్టి సృజింపబడేను దాని యొక్క నీవే మహిమ ఘనత ప్రభావం పొందా అర్హుడు అని చెప్పు చూ ఆమె కిరీటంలోను ఆ సింహాసనం మీదట వేసి పదకొండలలో ఒకడు ఏడవం ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము ఇదుగు చిగురైన యూదా గోత్ర సింహము ఏడు ముద్దలను తీసి ఆ గ్రంథము ఉప్పుటకై జనొచ్చు కదా ఇరవై నాలుగు పెద్దలున్నారు కదా అందులో ఒక దగ్గరకు వచ్చి చెప్తున్నాడు అంటే మళ్ళీ వీళ్ళు ఎవరు వీళ్ళంతా తీర్మానించుకుంటున్నారని ఉంది కదా ఇందాక నాలుగో ఈ పదిహేడులో చూసినాం కదా వాళ్ళ నిర్ణయం ప్రకారంగా జరుగుతుంది ప్రతిదీ వాళ్ళు తీర్మానించుకుంటారు దూతలు కిందికి దిగి వచ్చి వాటిని అమలు పరుస్తున్నారు కాబట్టి మనం అదికే బహుళ జాగ్రత్తగా ఉండాలనేసి చెప్తాం మీరు తెలియక అనేక కొందరికి అతిథ్యం ఇచ్చి తెలియదు వాళ్ళు ఇక్కడ ఉన్నారు లోకంలో ఇక్కడికి వచ్చి పోతా ఉన్నారు వాళ్ళు తెలియదూతలకు ఆదిత్యం ఇచ్చి అని ఉందా అవును వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే కండ్లు కావాలి కదా చూడడానికి చూడడానికి కండ్లు కావాల ఆ కండ్లు కావాల ఉదాహరణకి ఇప్పుడు మనము అబ్రాము చూసిండు లూత్ జూసిండు దాని వాళ్ళంతా దూతలు అక్కడికి వెళ్ళి వాళ్ళు కానీ ఎఫెస్టా ఆరోధ్యం పండుగలో ఈ రకరకాల క్రీచర్స్ సృష్టిలోని రకరకాల జీవరాశుల గురించి అక్కడ చెప్పి ఒకటేమో ఆకాశనాథులు ఉంటాదు లోక సంబంధాలు మనము పోరాడునది ప్రధానులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ఆకాశ మండలం దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము చాలా మంది అన్న చాలా మంది ఇక్కడ సో అక్కడ ఇవన్నీ క్లోజ్ విడి దేవుడు మనకి అదే మనం చూసినట్లు హెబిల్ రాష్ట్ర పత్రిక పదమూడు ఉంటది అది మీరు తెలియక దేవదూతలకు దాని వలన కొందరు ఎరుగొక ఏ దేవదూతలకు ఆదిత్యం చేసి ఆదిత్యం ఆ దేవదూతలు తిన్నారు కదా వీళ్ళు వెళితే తిన్నారు వాళ్ళు అప్పుడే తిన్నాడు ఇక్కడ వాళ్ళే వచ్చి ఇవన్నీ చూసి చూపించి అమలు పచ్చి చెప్పేసి పోతా పరిశుద్ధులే కదా ఇంకా చాలా ప్లేసెస్ గా చూపించాడు కానీ ఎప్పుడైనా అవకాశం ఉంటే చక్రవర్తి కూడా వస్తాను చూద్దాం పన్నెండోలో ఉంటది రెండవ అధ్యాయులుంటది ఎనిమిది అధ్యాయాలు కూడా ఉంటాయి పది తొమ్మిదిలో మటుకు చాలా క్లియర్ గా ఉంటాయి తర్వాత మళ్ళీ ప్రకటన గంధంలో కూడా లాస్ట్ టైం ఒకసారి చూపించారన్న ప్రకటన గంధంలో ఆ పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదిలో పదో వచ్చి పంతొమ్మిదిలో పది ఇక్కడ ఏముందంట అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకాయ్ అతని పాదమ్ముల యొక్క సాగిల్లు పడగా అతడు వద్దు సుమి నేను నీతోను ఏర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతో సహా కూడా చముకులే కదన్న మనతో పాటు చాలా క్లియర్ గా చూపిస్తుంది అంటే మనతో పాటు వాళ్ళు కూడా సేవకులేలాగా సేవ చేసుకోలేవు అంటే క్లియర్ ఉంది ఇక్కడ పాత నిబంధన వాక్యాలు అన్ని చూసి ఇది తీసుకున్నా ఇక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది వాళ్ళే అని క్లియర్గా ఉంది స్ట్రైట్ గా ఈ కూతురు గురించే వాళ్ళు కూడా పరిశుద్ధి లేదు వాళ్ళు కూడా జీవనలో ఎట్లా వచ్చిందో అట్లా అలాగే వీళ్ళు కూడా ప్రవక్త కావచ్చు ఎవరన్నా కావచ్చు అన్న ఇక్కడ దాని కొంత మనం ఇంకా హాస్పిటల్కి ఈ రోజు పర్మిషన్ తీసుకున్నా చాలా దూరం అక్కడ పోయి పోనీ చాలా సరేనా సారి చక్కర్ ఆన్లైన్ గా చూసి స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్పదేవ జీవం గల తండ్రి జీవాధిపతి తర్వాత కూడా సర్వశక్తి మంతడానికి ఎంతో వర్ణాలిస్తాయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు ప్రభానికి ఎంతో వర్ణాలిస్తాయ్యా నా ప్రభా నా తండ్రి మీ తండ్రిలో ఈ మధ్యకాల సమయంలో సమయం గడిపే భాగ్యాన్ని కృపను మాకు అనుగ్రించడానికి నీకు ఎంతో వర్ణాలిస్తయ్యా గొప్ప దళిత ప్రభావీ మాకు అనుగ్రించిన తండ్రి ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారైనా కనీమిని విరిగిన రీతిగా ప్రభు నైనా మీరు మాకు అన్ని చూపిస్తున్నారు నైనా కాబట్టి ఇంకా మీరు చూడాలా ప్రభావం చూస్తే కళ్ళు మాకు అనుగ్రహించినైనా ఎంతో మందికి ప్రభా దేవదూతలు వచ్చి ఆదిత్యం పొందేది చూస్తున్నాం ప్రభావ కానీ ఈ చూస్తుంటే ప్రభావ నైనా వాళ్ళు అమలు అవి జరుగుతుంది ఈ లోకం దిగోస్తాన్ని ఓ ప్రభు ఎంత తీటగా ఉంది ప్రభా వాక్య కాబట్టి ప్రభావ ఇవి ఇవి ధ్యానిస్తుంటే మాకు ఎంతగానో సంతోషం ప్రభావ ఎంతగానో ఆనందం వాళ్ళు మాతో పాటు ఉన్నారని వాళ్ళు మా ఆదిత్యగా చేస్తున్నారని ఎంత గొప్ప ధన్యత ప్రభావ మీరు మాకు అనుగ్రహించినారు గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు ప్రభావానికి ఎంతో